్రహ్మ నిరాక్రరాకరో అను అకరణ గ్రుస్సు సార్షత్సే మి సంస్ మయి సంతో షాం తా తిశాం తెలియ చేద వేదీ దీ చేదే సత్యమస్ వేదీ మహతీ వినష్ి వేదీ మహతీ వినష్ి భూతు విచిత్రీరా భూతు భూతు విచిత్రీరాస్ లోమృతీస్ లోమృతీంద్రా పురుషులు ఇక వివేక జ్ఞానం వాళ్ళ వారు నష్టం భేద చూడడానికి సత్యాన్ని సత్యముగా తెలుసుకోవడానికి అనగా అసత్యము అసత్యముగా ఘోషించడానికి కూడా మంచి ధైర్యం ఉండాలి ధైర్యం లేని వాడు అసత్యాన్ని అసత్యముగా చెప్పలేదు ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్ చెప్పడం వాళ్ళు చూడడం కూడా ఫాల్స్ ఫాల్స్ గా చూడ్డానికి కూడా ధైర్యం కావాలి అటువంటి క్షీర పురుషులు చిద్యకు పృథక్ భావే అని ధాదు విద్యకు పృథక్ భావే అంటే వేరు వేరు కేసు పెట్టడం ఎందుకంటే సత్యం మూతపడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సత్యమో అసత్యమో కవిగా లేకపోవడం అనేది ప్రధాన కారణం ఇక్కడ వేరే కారణం ఏంటంటే కట్టులే ఎలా కట్లు వేస్తుందంటే అక్కడ ఏమి కనపడకుండా చేసే విధంగా కట్టు వేయడం కాదు కమనా పోగడం చేసే విధంగా తప్పు వేస్తుంది అక్కడ తాడు కనబడటం లేదు అంటే భయమే ఉంది త్రాడు కనబడలేదు పోత కనబడబోటది కనుకపోయింది దాంట్లో హాని అంటే త్రాడికి బావుకి వచ్చిన సో దాన్ని అధ్యాస అంటారు అధ్యాసంలోనే వ్యాయ సంసారం కాబట్టి ఈ అధ్యాసను పోగొట్టాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటికీ వివేకము ప్రధానం సత్యాసత్య వస్తువు వివేకము లేక నిత్యాశత్య వస్తువు వివేకము వివేకం చేయాలి వివేకం చేయడం అంటే విడదీయటం సత్యాన్ని లేదు వివేకము అదే ఆ భావం ప్రసిద్ధి చెందింది విచియు ప్రకృతి ఆ విధంగా వచ్చింది విచ్చేత్ర నుంచే వస్తుంది వివేకా అని కూడా విచేత ద్విత్వం చేయండి విచేత్ర విచ్చేకం ఆ దృత్వంలో మొదటిదానికి అవి చూస్తుంది ఏదో అర్థమవుతుంది విచ్చేది అని ఈ విక్షేదో ఈ గుణం వస్తుంది చకారానికి కకారం వస్తుంది అది అది ఆ విధంగా వివేకా అని మాకు వచ్చింది వివేకా కూడా విచ్చేత్రమైన విడ సత్యాసత్యములను లేక నిత్యాసత్యములను లేక సుఖ దుఃఖములను కలగాబోగించే విడి విడదీసి చూపుతారు సో ఆ రకంగా చేసేవారు ధీర పురుషుడు ధీరాహ విచిత్య వేడి ఎందుకు చూస్తారు భూతేషు భూతేషు అంటే సకల భూతేషు అని వేక్షాంత ఒకే లేదా ఇంద్రియస్థే ఇంద్రియస్థి అస్థే అనే దేకలో ఏర్పడుతుంది అంటే అర్థం సర్వేషాం ఇంద్రియాణం అస్థే అని అర్థం సర్వే భూతేశు భూతేషు అంటే సర్వ సకల భూతేషు అనర్థం సకల పురాణము ఎందు వివేకం చేస్తారు దేన్ని వివేకం చేస్తారు మీరు ప్రాణిని చూసినప్పుడు ఏ రూపంగా చూస్తారు దేహం రూపంగా చూస్తారా మనస్సు రూపంగా చూస్తారా బుద్ధి రూపంగా చూస్తారా లేదా అహంకారం రూపంగా చూస్తారా లేక ఆత్మరూపంగా చూస్తారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా తనను తాను దేహముగా తెలుసుకునేవాళ్ళు ఇతరులను దేహ రూపంగానే చూస్తారు తనని తాను జెండర్ బుద్ధితో తెలుసుకునేవాళ్ళు అనగా నేను మొగవాడని నేను స్త్రీని లేదా జెండర్ బుద్ధితో ఉండేవాళ్ళు ఇతరులను కూడా జెండర్ బుద్ధితో చూస్తారు తమని తాము రోగము లేక అనే ఆస్పెక్ట్లతో చూసేవాళ్ళు ఉంటారు లేదా హాస్పిటల్ పోతేలానే కాబట్ అక్కడ రోగులకి అందరికీ కూడా రోగులు రోగులు కానివాళ్ళు కాదు ఎందుకంటే ఎక్కడైతే తాము ఆ రోగులుగా భావిస్తున్నారు సపోజ్ మనం ఎవరైనా మిక్స్ చేయడానికి మళ్ళీ ఏమనుకోండి మనకే అలాగే కనపడతారు ఎందుకంటే మనం ఆ కాంటెక్స్ట్ లో రోగము అనే కాంటెక్స్ట్ లో మనకి మనం అరోగులుగా భాషిస్తాము కాబట్టి మనకి అరోగులు రోగులు కనిపిస్తారు అలానే ఇమోషనల్ పీపుల్ ఉంటారు వాళ్ళంతసేపు ఇతర మోషనల్ యాంగిల్లోనే అంచనా వేస్తూ ఉంటారు అలాగే బుద్ధికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు వాళ్ళకి ఎంతసేపు పండితులు అపండితులు వాళ్ళకి అంటారు నాకు ఎవరైనా సంస్కృతం మాట మాట్లాడే వీరికి విభక్తి జ్ఞానం ఉందా లేదా కనపడుతూ ఉంటాం ఇంకా అంతా వెళ్ళేది ఇది నా ప్రారంభం మీరు సంస్కృతం చదువుకోలేదు అనుకోండి మీరు ఎంత మీకు వీరికి జ్ఞానం ఉందా లేదా ఈ మెండవీకే ఉంటుంది కాంప్లెక్స్ సో కాబట్టి వివర్త జ్ఞానం ఉన్న వాళ్ళని చూసి సంతోషించాం వివత్త జ్ఞానం లేని వాళ్ళని చూసి ఏదో దురదృష్టం కలితాలు అనుకుంటూ ఉన్నాం ఇక మన దేవుడు చెప్పడానికి నేను బాగా సంతోషించాను ఎందుకంటే దీప పేరు పెట్టి శ్లోకం చెయ్యి దానికి కొంచెం మీనింగ్ ఫుల్ గా వ్యాఖ్యానం చేసిన వాడు ఈ మధ్య కాదు నాకు అక్కడ అసలు మొత్తానికి గీతాదర్శనంలో వేరు పెట్టే శ్లోకంలో జాగ్రత్తగా ఎక్కువ వస్తున్నాయి కూడా అంత మొత్తం లేకపోయినా చెప్పేది సందర్భ శుద్ధి వెరీ హ్యాపీగా అందుకే ఎంతసేపు బుద్ధిని దృష్ట్యా చూస్తే మీకు వేరొక్తి జ్ఞానం కలవాళ్ళు లేని వాళ్ళు అనమాట లోకంలో అహంకారులు ఉంటారు ఈ పార్టీ బాదీ వాళ్ళు డబ్బు బాగా ఉందనే అహంకారం కలవాళ్ళు లేదా వేద వ్యాపారస్తులు ఉన్న అహంకారం కలవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఈ అహంకారులకి చుట్టూ అహంకారులే అలా కాకుండా ఇవన్నీ కూడా అనాత్మే వీటేం కాకుండా సర్వ ప్రాణమైన ఉండే ఆత్మ చైతన్యం ఏదైతే కలదో దానిని ఈ అనాత్మ నుండి విడదీసి చూసి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూతేశు భూతేషు ఈ చెక్త్య భేద వాళ్ళు ఏమంటారు అస్మాన్ లో నేను ముందు చెప్పేసిన నాకు తోచింది నేను వాలిడేట్స్ కానీ హీ విల్ యాక్ సంసింగ్ టూ కానీ చేంజ్ సో మీరు ఏం చేస్తారంటే అస్మా లోకాత్పత్య అమృతాద్భవంతి అని ఉంటుంది ఆ వాక్యాన్ని మీరు రెండు రకాలుగా ఒక రాజు వేళనో ఒక రైతు వేళలోనో కూడా ఇంటర్ప్రొడ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది అస్మాకు లోకాత్పత్య అంటే ఈ లోకం నుండి మరణించి అమృతాభవంతి అంటే స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఇంకుటి రూపంలో ఉండే అమృతాన్ని పాలన చేస్తారు అని మీరు చెప్పచ్చు అది అలా ఉంది ఈ కర్మకాండం అలాగే మీద కర్మకారుల వాళ్ళకి ఇక్కడ పోవాలి అక్కడ చేరాలి అక్కడ అమృతం వాళ్ళకి దక్కాలి సో అమృతాన్ని ఎవరో పని చేస్తారు పురాణం అయినా ఉంటుంది ఇప్పుడు పురాణంలో ఒక అనువాదము చట్టం అనేది కాదు అమృతం ఏమిటి లిక్విటీ లోకంలో మీకు అటువంటి లోకంలో లిక్విటీని ఎవరో వచ్చారో చేస్తారు ఇక్కడ ఎక్కువ ఎటువంటి అమ్మాయిలు సర్వ్ చేస్తారు మామూలుగా అలాట పడుగా ఉంటారు పనికి రాదు చక్కగా ఆకర్షణీయంగా ఉండాలి ఆకర్షణీయంగా డ్రెస్ వేసుకోవాలి సర్వ్ చేయాలి దట్ ఈస్ యూనివర్సిటీలో జరుగునే ఉంటారు వీళ్ళందరూ బార్లలోనూ రెస్టారెంట్లోనూ చేస్తారు టూ అవర్స్ త్రీ అవర్స్ చేస్తారు ఈవినింగ్ టైంలో వాళ్ళకేమో పేమెంట్ ఉంటుంది వాళ్ళ ఆ డబ్బుతో ఇంట్లో తప్పు వాళ్ళే ఇంకా డిగించే ఫ్లేవర్ వాళ్ళకి ఎక్కువ డ్రెస్ కోడ్ ఉంటుంది ఆ డ్రెస్ కోడ్ వాడే ఎక్స్పెక్టెడ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఏ మోడల్లో ఉంటూ ఉంటుంది సో సో కాబట్టి తర్వాత ఇదంతా పురాణంలో మీకు ఇదంతా వస్తుంది మీరు గమనించడం ఇది సేమ్ మోడల్లో పోతూ పురాణం అంటే లోకాలను వాటి తప్ప ఆ సెన్స్ లో ఈ మంత్రాలని మనం వ్యాఖ్యానం చేయకపోవడం పురాణ దృష్టిలో పురాణ దృష్టిలో వ్యాఖ్యానం చేస్తే ఇక్కడ చచ్చిపోయి అక్కడ అమృత అవలోకరించి పెట్టే విడుపు చూసాడు అమృతం అయిపోతాడు అలాగా అలా అలాగే పాస్ప్రెషను వేదాంతుల వార్త యు హెవ్ టు బై టు దిస్ అండ్ అన్రియల్కి అన్్రియల్తో జీవిస్తున్నవాడు అసత్యంలో జీవిస్తున్నవాడు అసత్యంతో సంపూర్ణంగా సంబంధం ఛేదం చేసేసుకోవాలి మాతో అసత్యంతో సంబంధం లేదు అనే స్థితిని చేరుకోవాలి దాన్ని ఏమంటారంటే యూ హ్యావ్ టు డై టు బి అన్యల్ అన్్రియల్ టు డై అయిపోవాలి అన్్రియల్ విషయంలో హీ హ్యాస్ టు డై అది అలా అర్థం అస్మాన్ లోక ప్రేత్య లోక్యదే లోక అంటే అనుభవింపు పడుతూ ఉంటుంది సుఖముఖ రూపంగా కాబట్టి లోక సంక్రాంతి ఈ దేహము అనే అర్థము చాలా ప్రసిద్ధమైన అర్థం ఇందల మనుష్యము ఒకే అని ఎక్కడో వస్తుంది జన్మ మనుష్య దేహము ఈ లోకము అంటే ఈ దేహము నుండి దేహము అంటే ఇంద్రియములు దేహేంద్రియ సంఘాతము నుండి మరణించి ఇది అర్థానికి ఈ దేహము నేను ఇంద్రియుడు నేను ఈ మనస్సు నేను అనే ఆత్మాభిమానమును సంపూర్ణంగా విడిచిపెట్టి అమృతాత్మతి జీవించి ఉండగానే వీళ్ళు అమృత స్వరూపులుగా ఉంటారు ఇది జీవన ముక్తి వాక్యం ఆ విధంగానే మనం దాన్ని బుద్దిస్ట్ ఇల్ ఇంటెక్టుారు అంటే బ్రహ్మజ్ఞాని కూడా బ్రహ్మజ్ఞాని అంతా అక్కడ అట్లే ఉండదు కదా బ్రహ్మజ్ఞానికి ఇంటలెక్చువల్ గా ఉండదు ఇంటలెక్ట్ దృష్టి ఉండదు ఇది బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అలా ఉండదు ఒకటి కాదు అందరూ ఆత్మ లోపులుగా కనపడతారు మీద ఎక్సెప్షన్ ఉంది బ్రహ్మజ్ఞానం ఎక్సెప్షన్ ఎందుకంటే ఎందుకు ఎక్సెప్షన్ అంటే బ్రహ్మజ్ఞానం అభిమానాన్ని కల్పించారు ఇది వ్యాకరణం అనుకున్నారు అనుకోండి నేను వ్యాకరణ పండించుతాను అనే అభిమానం ఆ అభిమానం కారణంగా అందరూ పండితులు పండితులు కాని వాళ్ళు వాళ్ళు విడిపోయి వాళ్ళకి కనపడతారు బ్రహ్మజ్ఞానంలో అభిమానం ఉండదు నాకు బ్రహ్మజ్ఞానము కదదు అనే అభిమానం ఉండదు వాళ్ళు అటువంటి అభిమానం ఉండు ఉన్నట్లయితే వీళ్ళందరూ బ్రహ్మజ్ఞానులు వీరు కాదు అని అనే భేదం కూడా ఉండుంది అలా ఉండదు ఉపాసకులు ఉన్నాయి అనుకోండి వాళ్ళకి అభిమానం ఉంటుంది మేము ఉపాసకులము చేతనే వాళ్ళకి ఉపాసకులు ఉపాసకులు కాని వాళ్ళు గోచరిస్తారు బ్రహ్మజ్ఞానికి అభిమానం ఉండదు నేను బ్రహ్మజ్ఞాని అనేది ఉండదు అసలు బ్రహ్మజ్ఞాని అనేవాళ్ళు ఉండరు బ్రహ్మజ్ఞానమే ఉంటుంది అభిమానాన్ని కలిగించని జ్ఞానమే బ్రహ్మజ్ఞానం కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానులు ఆత్మరూపులుగా ఉంటారు సర్వముందు ఆత్మనే దర్శిస్తారు అందరినీ ఆత్మరూపులుగా దర్శిస్తారు అన్నంటే అందరినీ ప్రేమిస్తారు అన్న అంతే తప్ప వారికి అభిమానము ఉండదు జీవన్ముక్తులకంగా కాబట్టి ఈ వాక్యాన్ని ఆ విధంగా మనము తత్వదృష్ట్యా చూసుకోవాలి తప్ప పురాణదృష్ట్యా చూడం సరికాచేదిహ భాష్యకాలు నచేదిహ గీమౌదేణీ తిన విధివాన్ తా మహతి తీర్థ అనంతృష్టి వినాశనం జన్మవర్ణాది ప్రబంధచ్చేదక్షణ సంసార గతి అంతవరకు మనం చూసాం బ్రామణ అంటే వేదవేత్తలు వేద తాత్ తెలిసినటువంటి మహాత్ములు ఈ విధముగా గుణదోషములను తెలుసుకుని ఉంటారు ఇక్కడ కూడా గుణము దోషము తెలిసి ఉండాలి తెలిసి ఉండాలి విజాలంత గుణదోషములు తెలిసి ఉండాలి దోషమును పాయింట్అవుట్ చేయకూడదు సందర్భం ఉంటే పాయింట్లు వచ్చాయి ఇందుకు తెలుసు కొంతమంది ఎవరుకుంటారు కొంతమంది ఏమంటారంటే ఈ ఇది ఉంటుంది మనకి గుణదోషాలు ఎందుకండి అంటారు గుణదోషాలు ఎందుకంటే తెలుగు మన ఈ సత్సంగంలో ఈ మంగళం మనం గుణదోషాలు ఎందుకంటే రామనామాన్ని స్మరించుకుంటూ కూర్చోచ్చు అంటే అంటే ఈ గుణి గుణాలు ఏంటో రామనామాన్ని స్మరిస్తా రామనామాన్ని స్మరిస్తా ఉంటాయి కాబట్టి ఇది అన్నము ఇది సున్నము అనే తేడా లేకుండా సున్నం కూడా ఇది చేస్తాం కదా ఇలాంటి వ్యక్తి వేషాలు వేయండిషములు తెలుసుకుంటారు తెడిచి వెళ్తూ ఉంటే రామును స్మరించుకుంటూ మూడో వెళ్తావుతావు కదా కాబట్టి ఇలాంటి వేషాలు పోయింది సో శ్రీరాము స్వరం దృష్టాంతం చెప్తారు మురికి నీళ్లు నీళ్లే స్వచ్ఛమైన నీళ్లు నీళ్ళు లే అన్ని నీళ్ళే కదా మురికి నీళ్ళు తవ్వుతారా తాగదు వాటిని పక్కన వాడైతే స్వచ్ఛమైన బ్రహ్మ పులిలోనూ ఉన్నాడు పిల్లిలోనూ ఉన్నాడు కానీ పులికి దోషంగా ఉంటారు పెళ్లికి దగ్గరగా ఉంటారు కాబట్టి ఇటువంటి వేషాలు వెళ్ళిపోవచ్చు గుణదోషమును తెలుసు దోషమును సందర్భం పాయింట్ అవుట్ చేస్తే కాబట్టి ఈ విధముగా గుణదోషంలోనూ అంటే పండితుడు అంటే స్పష్టంగా తెలుసుకుంటూ అటువంటి వేదవేత్తలు చేస్తారు భూత భూత భూత సర్వభూతూ అది అర్థం కానీ భూతేశు భూతేషు అంటే సర్వభూతేశు అని అర్థం దాన్ని యక్ష అని అంటారు సకల ప్రాణుల ఎందు సకల ప్రాణులకి అర్థం ఏంటండి సావరేషు చువరేషు చదివి కదలనివి కదిలేది కూడా అటువంటి సకల ప్రాణుల ఎందు అంటే చెత్త చేయమల ఎందు కూడా చెట్టు దేవాలను కూడా ఒకే పరమాత్మ స్వరూపాన్ని దర్శిస్తారు ఇంకా మహాత్ములు చెట్టు ఆకులు మీరు కొయ్యరు పువ్వులు తుంపడం ఆకులు కొయ్యడం కోమలు మెరవడం ఇలాంటివి ఏమి చేయరు ఏమో మీరు పూజ చేయాలని చెప్పేసి ఇంకా అక్కడ ఇంకే ఉన్న పువ్వులన్నీ తీసేయటం ఆకులన్నీ తీసేయటం ఇలాంటివన్నీ చేయడం ఏమి చేయరు జస్ట్లో ఉంటే అలా విడియటమే ఒక విశ్వని యొక్క ఆరాధన అలా ఒకటి మహాత్ములు ఒకే ఆత్మతత్వాన్ని అదే అంటున్నారు ఆత్మతత్వం ఆత్మతత్వం బ్రహ్మా సాక్షాత్కృత ఒకే ఆత్మతత్వాన్ని అదే బ్రహ్మ ఆత్మతత్వం అంటే బ్రహ్మ ఆత్మ అంటే నేను అందరికీ వేస్తూనే ఉంటుంది అదిగా నేను యొక్క తత్వం రూపం కాదు నేను యొక్క రూపాన్ని కూడా కనబడుతోంది దీన్ని తెలుస్తే ఉంది దీని యొక్క తత్వం తెలియాలి బంగారం యొక్క తత్వం తెలియాలి బంగారం యొక్క రూపంగా తెలియదు బంగారం యొక్క రూపం ఉంటే నెట్లస్ నెట్లస్ట్లు తెలుసుకోవడానికి ఏముంది బంగారం యొక్క తత్వం తెలియాలి బంగారం యొక్క తత్వం ఉంటే అంటే నోగులు పెట్టాలంటే అర్థం ఏంటంటే వాతావరణంలో ఉండే సేమకి అది తగ్గి కోపంగా ఉంటుంది అది రాగి ఉంటుంది యాక్ట్ అయిపోయి అది రంగు గడ్డిపోతుంది అంటే చాలా అద్భుతంగా తయారవుతుంది బంగారము వాతావరణంలో కూడా ఉండే తేమకి అని చెడిపోతుంది అది చెప్పిన నోబుల్ బెటర్ అంటారు నోబుల్ అంటే దాని వేరేసి ఒకటి ఉంటుంది అది వెరీ గుడ్ కండక్టర్ ఎలక్ట్రిసిటీ వెరీ గుడ్ కండక్టర్ ఎంత గుడ్ కండక్టర్ అంటే అల్యూమినియం కంటే రాజీ బెటర్ కండక్టర్ రాజీ కంటే బంగారం బెటర్ కండక్టర్ అంటే ఏదైనా సెల్ ఫోన్స్ ఆ సెక్యూరిసిటీ బంగారం వాడుతారా ఆ చిక్కు ఎంత ఉంటుందో ఎలక్ట్రిసిటీ చెప్తుంది అక్కడ చిక్కుంటుంది దాంతో ఎక్కువ ఎలక్ట్రిసిటీ పబ్లిక్ ఇస్తే వేడి ఇప్పుడు దానికి ఉంటుంది చాలా తక్కువ ఎలక్ట్రిసిటీ ఉంటే ఒక బాగా వాడాలి అంటే ఏదైతే రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి ఎందుకంటే ఏ నెలతో రెసిస్టెన్స్ ఉంటే ఆ మాట హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి గోల్డ్ సెక్ గోల్డ్ ఉపయోగిస్తారు ఎప్పుడైతే సెక్యూరిటీ విత్ గోల్డ్ కాబట్టి గోల్డ్ యొక్క తత్వం తెలిస్తే ఆ సందర్భం లేదు గోల్డ్ యొక్క రూపం ఏమిటి నెక్లెస్ దీంతో నెక్లెస్లో తెలుసుకోవడానికి ఉంది ఏమి లేదు గోల్డ్ యొక్క తత్వంలో సరించు అలాగే ఆత్మ కూడా నేను యొక్క రూపము నేను యొక్క తత్వం నేను యొక్క రూపము ఇవ్వ ఎందుకు తెలియడం యొక్క తత్వం నేను యొక్క తత్వం ఏంటంటే బ్రహ్మ నేచర్ ఆఫ్ వల్సర్ ఈజ్ బ్రహ్మ ఆ సత్యాన్ని వీడు విచిత్ర వివేకపూర్వకంగా తెలుసుకోవాలి అంటే ఏది నేను కాదో తెలుసుకుంటూ నేను ఎందు అనుభవాన్ని నేను కూడా అనుభవాన్ని తెలుసుకోవాలి దాన్ని సాక్షాత్మత్య అంటారు కళతో చూసి తెలుసుకునేది ఏం కాదు నీ బుద్ధితోటి ఆలోచించి తెలుసుకునేది ఏమి కాదు స్వరూపభూతముగా నిలకడ ఉండి నిలిచి ఉండి తెలుసుకుంటుంది దానికి సాక్షాత్కారము అని అంటారు ఎరువులు అంటే కరేజీఎే స్పీన ఖరీట్ ఎక్కడ నుంచి వస్తుంది జ్ఞానం నుంచి వస్తుంది తెలుసుంటే కరేజ్ వస్తుంది తెలిసి లేకపోతే ఖరీట్ ఉన్నారు అజ్ఞానంలో ఉంటే ఖరేట్ ఉన్నారు బుల్లా చేసిన వాడికి పోలీసులు చూస్తే ఫైన్ తప్పు పని చేయకపోతే పోలీసులు చూసినందుకు భయపడ పోలీసులు దగ్గరికి వచ్చేటట్టు అనుకోవాలి భయపడతామని భయపడ హలో సార్ హామార్జీగా అనుకున్నాం జనరల్గా అప్పుడప్పుడు పోలీసు దగ్గరికి వచ్చి వాడి మీద దగ్గరికి వస్తారు చేపట్ మీద వస్తారు సార్ మంచిది వాళ్ళ పని వాళ్ళకి మనం చేపట్ మనం భయపడాల్సిందే కానీ తప్పు చేసిన వాడు భయపడతారు కాబట్టి ఎక్కడైనా ఎవడైనా భయపడుతున్నాడంటే వాడు అజ్ఞాని అయినా ఆయన ఉంటాడు లేకపోతే దోషి అయినా బలంగా ఉండడము చేటు కాదు ధైర్య జ్ఞానము దోషము ఇవి భయాన్ని కలిగిస్తాయి అజ్ఞానము లేక దోషము లేకపోతే భయానికి హేతు లేదు అటువంటి వాడు ధ్యా ధీమంత అంటే జ్ఞానము ధైర్యమోటో కలిసి ఉంటాయి సుమా ప్రేత్య చూడ ప్రేత్యాంటే మరణించి అని అంద భాష్యకారులు ప్రేత్యాంటే మరణించి గొప్ప అని అనుకోండి యావక్య అంటే విడిపోయి అని అంటారు విడిపోయి దేని నుంచి లోక ఈ లోకము నుండి ఎన్ని లోకంతో సంబంధం పెట్టుకోకూడదు లోకము నుండి విడిపోయి రోగంతో సంబంధం పెట్టుకోక మనకి అంటే సాధు జీవనంలో ఉన్న వారికి అనుభవం కలుగుతుంది ఎక్కడైనా మీరు సపోజ్ సాధువు అనుకోండి ఎక్కడైనా సినిమా థియేటర్కి వెళ్ళాడు అనుకోండి ఫీల్ అయితే ష్రిప్ అవుట్ అవ్వటాలే తర్వాత ఈ ఫైన్ సిచ్యువేషన్ అటర్లీ హెల్ప్లెస్ అవుట్ ఆఫ్ ప్లేస్ అంటే అట్లా అనమాట అందరూ సినిమాలకు వెళ్తూ ఉంటారు భ్రష్కి వెళ్తూ ఉంటారు నేను కోసం నవరాత్రు వెళ్ళి అక్కడికి వీళ్ళు వెళ్ళాడంటే ఎయిటీ ఫైవ్ సినిమాసారి అవుత ప్లేస్ కారణం ఏంటంటే వీడికి సంబంధం వదిలిపోయింది అలాగే ఇప్పుడు పెళ్లికి వెళ్ళాడు అనుకోండి పెళ్ళికి వెళ్ళి కంఫర్టబుల్ గా ఉన్నాడంటే లోకంతో సంబంధం విడిపోవాలంటే గట్టిగా పెట్టుకుంటే ఉంటుందంటే అర్థం వంద వల్ల ఉంటారు పెళ్ళికి వెళ్ళి వెళ్తే కలిసి ఉంటారు అలాగా మనకి నుంచి విడిపోవాలి లోకంతో సంబంధం పెట్టుకోవాలి కేవలం సత్సంగ రూపమైన సంబంధాన్ని కొనసాగించుకోవాలి ఇంతే తప్ప ఇంకా వాళ్ళతో కొంచెం కబుర్లు విడిపోతారు ఇలా అది పోటీ చేశాడు పచ్చడి చేసేదోటో ఇలా కబుర్లు చేసుకుంటూ డబ్బుల గురించి అంటే ఆ సన్యాసం అనేది ఇంకా సిద్ధిందలేదన్నమాట కాబట్టి లోకాన్ని చూడిపోవాలి సరే దాన్ని కొంచెం సత్వరూపంగా దృష్ట్యా శంకర్లు ఏమంటున్నారంటే మమహం భావలక్షణా ఈ లోకము నుంచి ఉపదమ్య ఇది అక్కడ ప్రేత్యా అంటే ఉపదమ్య అని అర్థం అనమాట ఎందుకు ఇంకా కారణం అంటారు మృత్వేది నార్థ సద్యోగుత ప్రేత్యా అంటే మృత్వ అని అర్థం చెప్పద్దు ఉపరమ్య ఉపదమించి అంటే మితుట్రా అయిపోయిన ఉపరమము మహాత్ముడు అన్నాడు ఉపరమ ఏమో ఉపరామ అని ఉపరమ అంటే మితుట్రా ఉపరామ అంటే రాముడికి తగ్గిన వాడు ఉపా అంటే తగ్గదు కదా రాముడికి దగ్గర వాళ్ళకి ఏం చేయాలి ముందు ఉపధనం చేయాలి సంసారం తోటి విడిపోవాలి సంసారాన్ని అలాగే తిరుగుతుంది ఎప్పుడప్పుడు రామరామాన్తోంటే అలాగే మార్పు సార్ హరేష్ హరేష్ చాలా మీరేమో పనిచేసుకోతో సంసారంలో ఉండిపోతే అజ్ఞానం ఉండిపోతే నాకు ఎక్సెస్ అధ్యాయంలో పాఠశాలలు మీకు అట్లానే అలా ఉంటాయి ఆ కథలు సరికాదు పాటి మీద అర్థం చేస్తుంది తీరాలు కాదు కాబట్టి అతిశయోక్తి తెలియజేయడం మీకు అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది ప్రధానం కాబట్టి అలా ఊరికే మార్పు ఇంత మెకానికే అయిపోతుంది కొంతకాలానికి ఇంకా రామా అనే నామం మా కృష్ణ అనే నామము వారి హృదయంలో ఎటువంటి స్పందనను కలిగించారు ఐన్ స్టైన్ డ్రైవర్కి ఐన్ స్టైన్ని చూస్తే ఏ రకమైన ఉదాచరు తుమ్మా విశాఖపట్టి అనేది తమకుకేషన్ నాయుడు కూర్చోలేనట్లు చేయట్టు తగ్గట్టు తక్కువ ఐఫ్ స్టేజ్ నుంచి చూస్తే ఒక సాను అంటే దెవరు ఈజ్ అో బాడీ బిఫోర్ హిజ్ వ్యాలెక్ట్ అనేది ఒక సాను అలాగే వ్యారెక్ట్ అంటే అలా అయిపోతుంది ఆ నామము అదే రాము అదే రాము ఇళ్ళ కిప్ర ఉంటాడు ఇందులో అందమైన అమ్మాయి కనబడింది అనుకోండి చిన్న మూమెంట్ కలుగుతుంది అలా ఆకర్షణీయంగా అందంగా ఉంది అందమైన అమ్మాయి దృష్టి మనస్సుకు చిన్న మూమెంట్ కావడం ఒక భావన కావడం ప్రతి నెలలు కదా అంటే ఆ స్పందన ఉందనమాట కానీ ఈ అది కూడా ఉండదు ఎలా అయిపోతుంది ఏమి స్పందన ఉంది ఐదు రాళ్ళే అనే స్పందన అవతల వాళ్ళు రామాయణ అలా అయిపోతుంది జనరుగా అయిపోతారు ప్రశాంతంగా అలా నామం ఈ మాట వాళ్ళతో చెప్పాను ఇంకొక కవితలు బలం అవుతుంది అది ఎనివే కాబట్టి ఉపరామ ఏమో ఉపరామ నేను రాముడికి దగ్గర రావాలంటే ఉపరమం చేయాలి ఉపరమ్య అంటే విరమించుకోవాలి ఉపరమాన విరామాన ఒక విరమించుకోవాలి విరమణమే ఒక విరామ నీకు విశ్రాంతి కావాలంటే విరమించుకోవాలి నీకు అన్ని పెట్టుకుంటే విషయాన్ని కింది విరమించేసుకుంటే మీకు అంత విశ్రాంతి ఉపరమం చేసేస్తే రాముడికి దగ్గరే ఉంటాడు ఈ లోకంలో ఎందుకంటే ఈ లోకమైనటువంటి విషయం ఈ ఇది నాది ఇది నేను ఇది అనగానే వేరేగా ఉన్నారు నేను సొసైటీ ఏంటంట సొసైటీ ఏం లేదు నువ్వే సొసైటీ సొసైటీ అయితే రిలేషన్షిప్ రిలేషన్షిప్ లో మ ఉంటుంది అదే సొసైటీ నా కొడుకు నా కళ్ళ నా ఇల్లు నా రాజుని అదే అదే సొసైటీ ఇంకా గతి కావాలి మమ అహం కాబట్టి మమా మమకారము అహంకారము అనే రూపంలో ఉంటుంది అది అజ్ఞానం చేసిన ఈ మమాహంకార రూపమైన లోకం నిర్మాణమై ఉంటుంది వీళ్ళు దాని నుంచి విరవించుకుని అప్పుడు అది ప్రేఖ్యాధ్యాప్తం అంటే అలా నిర్మించుకుంటే ఏమవుతుందనమాట సర్వాత్మైకత్వం అద్వైతమాపన్నా పొందిన వాళ్ళి ఆపన్నా స్వంత దాన్ని పొందుతారు ఎటువంటి దాన్ని అంటే సర్వాత్మైకత్వం అద్వైతం ఆపన్నా స్వంత అవన్నీ యొక్క ఏకత్వము యొక్క అనుభవాన్ని పొందుతారు ఎక్కడ కూడా ఏకత్వం అది అనుభవం ఇట్స్ నాట్ ఎ థీరీ ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్ అనుభవం సో ఇప్పుడు మీరు బంగారమో ఉందనుకోండి బంగారమో ఆభరణాలు ఉన్నాయనుకోండి ఆభరణము నానాత్మ ఉంటుంది బంగారంలో నానాత్మ ఉంటుంది ఏకత్వం ఉంటుంది మీకు బంగారం యొక్క ఏకత్వం అనుభవత్వాన్ని శ్రీకృష్ణ అసత్యము అని తెలుసుకుని త్రోసిపుచ్చినప్పుడు మాత్రమే బంగారం యొక్క ఏకత్వం అనుకున్నా వస్తుంది బంగారం యొక్క ఏకత్వమే సత్యం ఈ ఆభరణాలని కూడా నామరూపములు మాత్రమే వాటి ఏ రకమైన వాస్తవికత లేదు కేవలము బంగారము ఒక్కటి అడిగే సత్యం అలాగే నామరూపాలు దేవాళ్ళది ఎన్నో మనుషులని పశువులని పక్షుల్ని అలా విడదీస్తుంది సకల ప్రాణులను కూడా విడదీసి భేద బుద్ధితో చూపుతా అనేది ఏదైతే కదో అదే అవిద్య అదే అజ్ఞానం దాని నుంచి వీడు బయటపడినటువంటి అర్థం వీడికి సర్వాత్మక అర్థం అంటే సర్వము ఆత్మము పంది అది ఎలాగంటే ఇప్పుడు చూడండి మీకు మామూలుగా ఎలా ఉంటుంది అనుభవం లౌకికుడు ఉన్నాడు అనుకోండి వాడి అనుభవం ఎలా ఉంటుంది నేను లోకము అని అనుభవం ఉంటుంది లౌకికుడు నేను అంటే అధ్యాత్మం లోకము అంటే అధికత్వం ఇకే ఉంటాయి లౌకికుడికి అంటే ధార్మికుడు ఉన్నాడనుకోండి అద్భుతులు అయితే మత మతపరాయకుడు ఉన్నాడనుకోండి పద్యం ఉంటుంది అనుభవము అనుభవము నేను లోకము దైవము అనుభవం ఉంటుంది కానీ అధిదైవము అని అంటారు మూడే విషయాలు ఉంటాయి యోగులు అయితే రెండు వైద్యులు అయితే మరో ఆత్మయే లోకము అనబడేది కూడా ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంది కనుక ఆత్మకైతే భిన్నంగా జరిగేది కనుక ఇప్పుడు సినిమా కాంతిలో ప్రకాశించే సినిమా సినిమాల ఆ కాంతి కంటే భిన్నంగా ఉండదు ఆ కాంతి అంటే ఆ మొత్తం సినిమాలతో ప్రకాశిస్తూ ఆ కాంతి కంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు ఆ సినిమాలో మంచి ఆకర్షణీయమైనవి ఆకర్షణీయము కానివి అన్నీ ఉంటాయి హాస్యరసం కర్మరసం శృంగారం అన్ని రసాలు ఉంటాయి ఈ అన్ని రసములు కూడా ఆ కాంతి ఎందు మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ కాంతి కంటే భిన్నంగా ఏమీ ఉండదు ఈ ఆ ప్రకాశితంగా కాబట్టి అదేవిధంగా ఆత్మచైతన్యంలో ప్రకాశించే జగత్తు అంతా కూడా ఆత్మచైతన్యము కంటే భిన్నంగా ఉండలేదు ఆత్మచైతన్యమే ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తూ ఉంటుంది ఘటము అని తెలిసి మీరు కోండి తెలివియే ఘటజ్ఞాన రూపంగా ప్రకాశిస్తుంది ఈ తెలివియే నేను ఎద్రపోతుంటే ఘటన వస్తుందా తెలవదు నీ తెలుగు ఉండాలి మీ తెలుగు పెట్టుబడి పెట్టాలి మీ తెలుగు అనే పెట్టుబడి నుంచి ఘటన యొక్క జ్ఞానం పుడుతుంది మీ తెలుగు అనే పెట్టుబడిని ఇంక్రా చేసా కొన్ని ఘట జ్ఞానం కలుగుతుందా కాబట్టి ఘట జ్ఞానం ఘటం నుంచి కలిగిందా నుంచి కలిగిందా తెలుగు నుంచి కలుగుతుంది నుంచి కదందా తెలుగు నుంచి సో తెలుగు నుంచి ఘటం నిమిత్తా అది నిమిత్తంగా ఉంటుంది కానీ జ్ఞానం ఎక్కడి నుంచి నుంచి తెలుగు నుంచి పుట్టింది ఏదైనా కూడా తెలుగు కంటే భిన్నంగా ఉండలేదు ఇంకో తెలుగును కట్ చేసే వాళ్ళకి పోత జ్ఞానం అవుతుంది పోతున్నాం కాబట్టి తెలుగు కంటే భిన్నంగా ఏది ఉండదు కాబట్టి జగత్తున్నా కూడా ఆ ఎరుకైనా ప్రకాశిస్తూనే కనుక ఆ ఎరుక కంటే లేదు ఇంకా దేవుడు ఉన్నాడు జగత్తును విని చేసి కూర్చున్న వాడికి దేవుడు ఎక్కడైతే దేవుని కూడా విని దేవుడు బయట ఉంటాడా లోపల ఉంటాడా లోపలు ఉంటే బయట ఉంటాడు ఇప్పుడు దేవుడు లోపల వేరనుకోండి బయట ఉంటాడా లోపల ఉండాలి దేవుడు ఉంటే బయట ఉంటాడు బయట ఉండాలని పిలిచే దేవుడు ఎక్కడ ఉన్నాడు లోపల ఉన్నాడు లోపలంటే ఆత్మండి మీరు మీ లోపల ఉండాలి కానీ మీ లోపల ఉన్న దేవుడు మీకంటే భిన్నంగా ఉంటాడా మీ స్వరూపమైనా ఉంటాడా మీ స్వరూపమై ఉంటాడు కామన్ సెన్స్ లో ఫలితం కామన్ సెన్స్ మీరు చంపేస్తే ద్వైతం వస్తుంది కామన్ సెన్స్ అంటే అట్టి పెట్టుకుంటే అద్వైతమే ఉంటుంది కాబట్టి సర్వాత్మైకత్వం అద్వైతం ఆ పన్న సంద ద్వైత నిరాకరణం చేసుకుందో సర్వాత్మ భావంలో ఏకత్వం ఎవరైతే మీరు అలా అప్పుడు అమృత భవంతి వాళ్ళు అమృతులు అయిపోతారు చూడండి అమృత అన్నది రూటి పొదలు ఏం కాదు రోడ్డు పొలం అంటే ఏమిటి ఇక్కడ బియ్యం అంటే ఒక పదార్థానికి బియ్యం అని చెప్పారు ఏలక ఇంకో పదార్థానికి ఏ రక అంటే అమృతం ఇంకో చుట్టూడికి అమృతం చేయాలి అలా కాదే ఈ బియ్యం జీలకర్ర ఆవాలు పప్పు ఉప్పు అలాంటిది కాదు ఆవంజీవి కాదు అది ఏమిటి మరి అమృత అంటే నా అమృతాహ అమృత అంటే ఇవ్వటం కాబట్టి దాన్ని ఒక వస్తుపరంగా మీరు అఖ్యానం చేయటం సరికాదు నాకు తాహాము మృతి లేని వాళ్ళు ఎక్కువ వృత్తి లేని వాళ్ళు ఎప్పుడు అవుతారు లేదా ఎక్కువ తాగితే వృత్తి లేని వాళ్ళు అవుతారా అన్నారు కాబట్టి అంద్రో ఉదాహరణ ఎక్కువ ఉంటుంది దానికి స్పెషల్ పవర్స్ ఉంటాయి అది లేని వాళ్ళు ఉంటారు అలాగే మనకి ఆయుర్వేదంలో రెండు శ్లోకాలు ఉంటాయి అదేదో ఒక తయారు చేసి దాంట్లో ఈ ఇరవై నాలుగు రకాల పుంగులు వేసి అదేదో బ్యారడు వేసి దాన్ని మూడి చేసినట్లయితే ఇది ఎప్పుడు వస్తుంది యాక్ష అనిష్టాలు అరిష్టం అంటే తెలుగు అనిష్టంగా అరిష్ట సంస్కృందంలోనే అరిష్టం ఉంటే ఆపదే అర్థం ఉన్నది కానీ అరిష్టం కూడా అర్థం ఇప్పుడు ద్రాక్షాదిష్టము అంటే ఆ రసం తాగితే కష్టాలు వస్తాయి కాదు ఈ అమృత భవంతి అని అలా నిలో ఉంటుంది అంటే దీని అంటే నా అమృత అంటే పవకా జీవిస్తారు నాకు పాట సో ఎనీవే ది ది బర్తిన్ ఆఫ్ మై ఎక్స్ప్లనేషన్ ఇస్ నువ్వు బృగెట్ అమృత వరల్డ్ యాజ్ రిసెంట్ టు సప్స్టన్స్ కాదు ఇస్తే యోగా నువ్వు పదముల సమాసానికి నా మరణము లేని గత ఎలా చూసుకున్నా జీవుడికి మరణం లేదండి ఏ రకంగా చూస్తున్నా దాన సన్మాలు చేస్తారు ఎందుకని మేము పోయినా కూడా మా పేరు విధించుకోవాలి కంటిన్యూటీ అలాగే స్వర్గం అంటే ఇక్కడ ఇక్కడ ఊరిపోయినా అక్కడ మళ్ళీ మొత్తం ఉంటారు కాబట్టి మరణం ఎలాగో లేదండి లోప దృష్టిలోనూ లేదు ధర్మ దృష్టిలో కూడా దీవుడికి మరణం లేదు ఇట్లా అయితే వాళ్ళు తన స్వరూపాన్ని తెలుసుకుని మరణం ఏది అదిగో ఉండిపోతుంది మరణం దేహానికి ఉంటుంది ఏది పుట్టిందో దానికి మరణం ఉంటుంది పుట్టిందానికి మరణం చెప్పడం జాత స్నేహితులు అనుగో మృత్యు మనం పొట్టలేదనుకోండి అప్పుడు మనకి మృత్యు ఉండదే ఉండదు జాత స్నేహితులు ఏది నాట్ పడాల్స్ అప్పు చేర్చాల్సిందిగా వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు చేర్చారు నా కాస్ నా కార్జ్ నేను అప్పు తీసుకోలేదు కదా అలా చామృతార్థమంతే కాబట్టి సరిచేదాన్ని పురాణాలతో కూర్చించేస్తాను ఈ శాస్త్రం అంత పురాణం అయితే నేను పురాణం అంటే ఏదో వచ్చిన అప్పటికప్పుడు పుట్టుకొచ్చేదాన్ని పురాణం అలా పుట్టుకొచ్చింది పుట్టికి పురాణము విన్నారు అక్కడ కుక్కి టీ అంటే అసలు టీ అంటే అది షెస్టే ఎగవ కుక్కిలి దానికి కుక్కిలి యొక్క పురాణము కుక్కిలి అంటే ఏమిటండి లోక నీళ్ళుకి వస్తున్నాయి ఉండేస్తారు అంటే బాబాగారు ఉన్నారు బాబాగారు అలాగా అందరూ భక్తులందరూ అక్కడ వేసిన వాళ్ళ దయకులకి భక్తుల్లో ఒక భక్తులు వెళ్ళి దండం పెట్టేప్పటికీ మాములుగా భోగులాది కూడా నుంచి సుబ్బర్ణ అనే భక్తులు వచ్చి సాక్షాన్ని నమస్కారం చేసేప్పటికీ అనేది అలాగే తగలిగి వాళ్ళు ఇక్కడే విభూతిని ముందు లేని విభూతి ఇప్పుడు హఠాత్తుగా బాబా గారి మహిమ కారణంగా ఆవిర్భవించింది అభావం భావం ఎలా అంటే బాబా గారికి అటువంటి సామర్థ్యము కలదు అభావాన్నించి కూడా భావం పుట్టేటువంటి సామర్థ్యం అది కలదు అభావం నుంచి భావం వచ్చిందన అభావం నుంచి వచ్చిందనలేదు మీరు గమనించ సామర్థ్యం నుంచి వచ్చిందండి కదా అభావం నుంచి వచ్చిందా నుంచి వచ్చిందా ఇప్పుడు నుంచి వచ్చింది బాబా గారి సామర్థ్యము ఇది ద్రవ్యమా గుణమా అది ఎందుకస్తుంది బాబా గారి సామర్థ్యము అది ద్రవ్యమా గుణమా అయితే ద్రవ్యం అవ్వాలి లేకపోతే గుణం అవ్వాలి లోకంలో అది ద్రవ్యము అంటే ఒక ద్రవ్యము నుంచి ఇంకొక ద్రవ్యం పొట్టదు ఇప్పుడు నీళ్ళు నుంచి నిప్పు కొట్టదు లేకపోతే టేబుల్ నుంచి మట్టి పొట్టడం ఒక ద్రవ్యం నుంచి మరొక ద్రవ్యం పుట్టదు గుణము గుణం అంటే గుణం ద్రవ్యం పుట్టదు విభూతి ద్రవ్యం అది గుణం నుంచి అలా కానీ పుట్టేసింది నేను పూర్వపక్షాన్ని చేసి చేస్తాను ఇవన్నీ తీసేసి అలా పుట్టేసింది వారు అలా భక్తుల్ని విభూతి చేసి రక్షిస్తూ ఉంటారు ఇది బాబా చర్మాన్ మహాత్మ్య సాక్షాంత బాబాఖ బాబా మహాత్మ్య విభూతి ప్రధాన వన్ ఉన్న నామ త్రయోదశోధ్యాయ మ్యాటర్కి నా బెస్ట్ అవి సిద్ధాంతం ఇప్పుడు ఇప్పుడు దాకా చట్టణ కట్టు వస్తు ఆసుపత్రిలో చేస్తారని పంలేదు పుట్టేసింది పోరాణా ఎక్కడి నుంచి పుట్టింది పోరా పెళ్ళి చేసుకుందా ఉన్నాను పెళ్ళి చేసుకోవాలంటే డబ్బు ఉండాలి ఎందుకు పెళ్ళి కట్టింది అంటే ముందు అసలు కన్యాదానికి డబ్బు ఇవ్వాలి అప్పట్లో కన్యాశుల లోకం కన్యాద పదహారో శతాబ్దంలో కన్యాశోకం పంతొమ్మిది శతాబ్దంలో వరశకానికి పెరగబడింది సో మీరు కన్యాశోకం నాగం చూస్తే తెలుస్తుంది మీకు సో ఆ కమిటీ ఇప్పుడు ఆయన ఆయన ఏదో పేరు ఉన్నాయి మీకు కొన్ని ట్రైబల్ సెక్షన్స్ లో వాడు ఆ అమ్మాయి క్యాంకెన్ కూడా కష్టంస్ ఉన్నాయి ఒకటి రజ్ఞర స్వామి ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళాడు ఏదో అమ్మాయి అని నుకుంటే ఆయనకి డబ్బు కావాల్సి వచ్చింది డబ్బు కావాల్సి వస్తే ఎక్కడ కూడా ఉంటుంది కుబేరుడు ఏమో పంజా చేసి కూర్చున్నారు డబ్బు కాబట్టి కుబేరుడు అప్పించాడు కుబేరుడికి కబురు పెట్టాడు అంటే నేను అప్పిస్తాడు అప్పిస్తే పూర్తిగా మనం సరే పోనీ అప్పేమో అని బట్టి కొత్త చూసి అప్పు తెచ్చుకోవచ్చాడు ఆ తెచ్చిన అప్పుడు ఆ కన్యాదాతకి సమర్పిస్తే ఆయన గతనిచ్చి బయట చేశాడు పురాణ శాహత సముద్రా ఈ పురాణంలో పెట్టక అమస్తత్వం సముదాంటే అర్థనతిక్ బ్రహ్మ పరబ్రహ్మస్వరూపు అయిపోతారు ఎందుకంటే అధ్యాత్మమేదో అది ఏ అధిభూతము అది ఏ అధికైవము అన్నీ కూడా అధ్యాత్మంలో అంతర్గతం అయిపోతాయి ఎగర్తే ఆత్మ మీద ఆవిర్భవ ఆత్మ మీద ప్రకాశిస్తుంది అన్న వాడికి ఎగ్ కారణమైన బ్రహ్మ ఎక్కడ ప్రకాశిస్తాడు ఆత్మ మీదే ప్రకాశిస్తాడు భక్తుడికి కూడా ఎవరు ఎక్కడ అనుభవానికి వస్తాడండి ఆత్మ మీద బయట అనుభవానికి వస్తాడా ్రహ్మవేద సహ బ్రహ్మైవతి అన్న యవనైతే య హై యకే సత్ పరమం బ్రహ్మవేద ఆ పరం బ్రహ్మం చురుష్ పరమం అంటే నామరూపాత్మకమైన జగత్తుకు అధిష్టానంగా ఉంటూ దానికి అధికంగా ఉంది ఇక్కడ ఉంటే అర్థం ఇప్పుడు బ్రహ్మ అంటే ఎక్కడో కూర్చొని ఉన్న బ్రహ్మని కాదు పురాణం కాదు కదా ఇది బ్రహ్మ అంటే జగత్తునకు అధిష్టానము అని అర్థం ఇది సబ్స్టాంటివ్ ఆఫ్ ది యూనివర్స్ అది బ్రహ్మ ఇందువలన ద్వంద్వములు ధర్మ అధర్మ పాప పుణ్య శూన్య పాప సుఖ దుఃఖ మొదలైన ద్వంద్వములు కలవు కాబట్టి బ్రహ్మ నుంచి కూడా ఈ ఉండాలి అని ప్రార్థించగా ఇవన్నీ కూడా జగత్ యొక్క బ్రహ్మకు ప్రాప్తించవు అంటే అర్థం జగత్క అధిష్టానము ఎన్మంటాయి ఉన్నప్పటికీ జగత్తు యొక్క ధర్మములకు బ్రహ్మ అతీతముగా ప్రాంత్ కాబట్టి బ్రహ్మ అనే పదము జగత్తులకు అధిష్టానమైన సత్యతత్వాన్ని బోధిస్తుంది ఆ సత్యతత్వము జగత్తు యొక్క ద్వంద్వలకు అతీతమైనది అనే విషయాన్ని పరమం అనే విశేషం చెప్తూ ఉంటుంది అటువంటి సర్వజగత్ కారణమైన జగద్ధర్మములకు అతీతమైన పరమాత్మను ఎవడైతే తెలుసుకుంటారో వారు ఆ పరమాత్మయే అభుచున్నారు బ్రహ్మనివ భే తెలుసుకుంటే అదేలా అవుతారు అంటే ఆ తెలియబడేది తనకంటే వితరమైతే దాన్ని తెలుసుకున్నప్పుడు వీడు అది ఎవరు దాని తెలుసుకున్న వాడు అవుతాడు తప్ప అదే అయిపోదు కానీ ఆ తెలియమనేది తానే అయి ఉంటే అదే అయిపోతాడు కాబట్టి బ్రహ్మ ఆత్మభయంగా ఎందరూ ఉండదు ఇది స్థితి అండి శాస్త్రాభిప్రాయం ఇంకా చిన్న కథ పురాణంలో ఏమైన కథ అయితే కథ చెప్పి దాంట్లో తత్వాన్ని చెప్పినట్లయితే దాంట్లో మనం పట్టిన కట్టలేదు దాని గురించి ఇంకొకటి ఇంకా మనం ఏ అంశంలో పురాణం ఆ క్యారెక్టర్ ని కృషి చేస్తుందో ఆ అంశంలో పురాణము గ్రాహ్యం అవుతుంది ఉపాధి అవుతుంది మనం స్వీకరిస్తాం అది రామాయణం గ్రామం కాదు హాస్యం కింద కదా ఉంటుంది కదా దాంట్లో మీకు ఇటువంటి యోగ్యములైన విషయాలు చాలా ఉంటాయి కాబట్టి దాన్ని మనం స్వీకరిస్తాం అక్కడక్కడ సూపర్ నాచురాటికీ ఇది సూపర్ నాచులు వెళ్ళినట్టు దాన్ని దానికి ఒకదే పెట్టుకొని గుర్తుపెట్టి అవన్నీ సేకరిస్తాం కానీ ఇందాక నేను చెప్పాను రెండు వందల రెండు మూడు పక్కన వాటిల్లో ఏమీ సాధన లేదు అదే ఇక్కడ నిన్న కాకపోతే మనం మీరు ఎవరిలో కూర్చొని తయారు చేసి పెట్టారు అటువంటివి మనం పక్కన పెట్టాల్సింది మన బ్రహ్మ విగ్జాంపుల్ బ్రహ్మవి బ్రహ్మయవతి ఇప్పుడు ఎప్పుడూ మీరు బ్రహ్మ అయితే ఆశ్చర్యపడలేదు బ్రహ్మకాకు అంటే ఆశ్చర్యపడదు ఎందుకంటే వీళ్ళు బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు బ్రహ్మ అంటే ఎరుక చైతన్యం అది వీడి స్వరూపం వీడు ఎప్పుడూ బ్రహ్మయ్య ఇవి ఉన్నాడు మధ్యలో ఈ సంసారం అర్థం బ్రహ్మ అయితే ఆ సత్యాన్ని తెలుసుకున్న వాడు మాత్రం చాలా అద్భుతం అంటారు బ్రహ్మ అరుగు కాదు ఏ విధంగా సర్వము బ్రహ్మలే బ్రహ్మ వేత్త అంటే చాలా మంది ఉన్నారు ఏదైనా పేరు చెప్పచ్చు ఎవరి హోదాల్లో కామనలు భయములు లేవో వాడు బ్రహ్మస్వరూపులే ఫీర్నెస్ నెస్కి బ్రహ్మ దేవే విజి బ్రహ్మణో విజయేమ అస్మాకేవాయ విజయ అస్మాకమేవాయమేతి లోకంలో క్రియలు ఉంటాయి క్రియలు ఉంటాయి తప్ప కర్త ఉండడు స్త్రీ ఉంటుంది తప్ప కర్త ఉండదు నువ్వు గాలి వీచితుంది నేను చూడడం ప్రకృతిలో ఉండండి సర్వత్రా కూడా మీకు చలనం ఉంటుంది సర్వత్రా యాక్చువల్ మూమెంట్ కానీ కర్త ఉండడు అక్కడ నువ్వు వాయువు కానీ నేను వీచుకున్నాను అనే కర్త ఉండదు కాబట్టి ఆ ప్రకృతి నిరంతరము చేయిస్తూనే ఉంటుంది నిరంతర చలనం అది ప్రకృతి యొక్క ధర్మం ప్రకృష్టం కృతి ప్రకృతి ప్రకాష్ఠ అంటే నిరంతరముగా అలా చేయిస్తూనే ఉంటుంది కానీ కష్ట ఊరడు ప్రకృతిగా ఇది ఓడు అజ్ఞాన చేత తన ఎందుకు కష్ట రూపాన్ని ఆలోచించుకుంటాడు దేహేంద్రియములు కూడా ప్రకృతిలో భాగమే దేహం ఇంద్రియములు మనస్సు మనస్సు సంకల్పించి ఇంద్రియములు దేహము పని చేసినట్లయితే వా అది ప్రకృతి యొక్క కార్యమే అవుతుందే తప్ప ఆ పని చేసిన మేము నేను అనుకున్నాడంటే మీరు కప్పులో కాలు వేసేదాం కప్పులో కాలు చేయడం అంటే పెద్ద అపరాధం చేయడం అని అభిప్రాయం సో సో ఇదే కనుక ఈ దేహం ద్వారా జరిగేటువంటి క్రియలందు కూడా నేను కర్తను అనే అభివాలు ఉండరాదు అని అభిమానం ఉంటారు అభిమానం అంటే ఐడెంటిఫికేషన్ సో అటువంటి అభిమానం ఉండకూడదు దేహంలో జరిగే క్రియలందు వల్ల నేను కర్తను అనే అభిమానం ఉండకూడదు చుట్టూ ఉండే క్రియల ఎందు కర్తృత్వాభిమానం ఉందంటే ఆ అహంకారం బాగా ప్లేట్ అయిపోయిందన్న ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు మామిడి చెట్లు ఉన్నాయి మామిడి తోట ఉంది ఆయన ఆశ్రమం మధ్యలో ఉంది మామిడి తోట మధ్యలో ఉంది గురువు గారు ఏ మహాత్ములు సో మామిడి తోట మధ్యలో ఆశ్రమం ఉన్నప్పుడు మీకు జనవరి ఫిబ్రవరి వచ్చేటప్పటికీ మామిడి చెట్లన్నీ కూడా పూస్తాయి వేరగా పూస్తాయి ఇక్కడ లేకుండా అని తెలుసుకోవడానికి ఎలా ఉన్నాను అప్పుడు ఈ మహాత్ముడు ఆయన శిష్యులు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది వాట ఈ శిష్యులు ఏమైనా ప్రచారం చేస్తారంటే మా మా గురువు గారి యొక్క మహిమ వల్ల మామిడి చెట్లన్నీ కూర్చొని అని ప్రచారం చేస్తారు ఆ పరమాత్మ శక్తి ఉంది అలాగ అవుతూ ఇప్పుడు ఎదురు బాబు చెట్టు చూసింది నేను రోజు వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాను అధ్యక్ష నిలబడి చూస్తూ ఉండడం ఖాయం తర్వాత అది చూసిందని అని అన్నాను అనుకోండి అది మీరు ఎవరికీ చెప్పాలనుకోండి మీలో జగం ఉందైనా దాన్ని స్వీకరించాలనుకోండి వాటే మిస్పార్చునిటీస్ అలా చేయకూడదు ఇప్పుడు వర్షం పడిందనుకోండి వర్షాలు ఇంపబడింది అంటే మేము ఏదో కర్మట్ చేసినాం అందుకోసం వర్షం పడిందని అనుకోండి వర్షాలు ఇంపబడుతుందంటే మేఘ మేఘాలు వస్తాయి వర్షం పడుతున్నాయి మేఘాలు ఎందుకు వస్తాయి సముద్రం నుంచి నీటిని సూత్రుడు ఆవి చేస్తున్నాడు ఆ మేఘాలు తయారయ్యాయి వాటిని ఇక్కడ మోసుకొచ్చాడు ఇక్కడ వచ్చే వీళ్ళ పరిస్థితులు అనుకూలించి కూర్చుకొచ్చింది వర్షం అలా చెప్పాలి తప్ప నేను చేశాను చెప్పం అందుకోసం వర్షం ఈ దేవతలు అలాగే ఒకసారి దేవ యుద్ధం ఇవ్వడం జరిగింది ఎప్పుడు యుద్ధం హక్కునే ఉంటుంది కదా ఆ యుద్ధంలో దేవతలు దగ్గర దేవతలు అగ్గరం కాదు దేవతలకి విజయాన్ని ఆ పరమాత్మ చేకూర్చేట్టు పూసింది అది దానికి విజయం కోకలో పూసింది అది దానికి విజయం ఆ విజయాన్ని ఎవరు అనుగ్రహించరు పరమాత్మ అనుగ్రహించారు బ్రహ్మ దేవేద్ విజిత్యే కాబట్టి ఇప్పుడు విజయం ఎవరిదవుతున్నది బ్రహ్మ యొక్క విజయం సత్య బ్రహ్మలో విజయే దేవాహ అమహీయంత దీంట్లో మన రహస్యం ఏంటంటే బ్రహ్మోత్తి యువనరా ఈ విజయం అంతా నాదే అని చెప్పడు అలా ఉండదు పరమాత్మ చెప్పడు కాబట్టి ఆ విజయంలో మనందరం కూడా మనం వల్లగాంచవచ్చు అందరూ మహీయంతే మహీ అంట అంటే వల్లగాంచిది అంటే ప్రకాశములు పొంది ఇప్పుడు ఈ మారు చెట్లు అలాగా పచ్చగా ఉండి పూత పూసేస్తే మనం అక్కడ ఆ శోభంతా కూడా మనకు కూడా వస్తుంది ఆ పనులని మనం కూడా హ్యాపీ కాబట్టి ఆ పరమాత్మ చూపినటువంటి విజయంలో మనకు కూడా మహిమ దానికే సంక్రమిస్తుంది మనం పనికట్టుకుని ఆ మహిమంతా మాదే అని చెప్పక్కలేదు ఇప్పుడు వర్షం కొరిస్తే ఈశ్వరుడు కరుణామయుడు అనుకోవాలి తప్ప నేను చేసిన కర్మ మూలంగా వర్షం కొలిసింది ఇక్కడ తప్పబడింది ఆ రకమైన ప్రచారం చేయవచ్చా మొన్న అతి అతి అతి యాగమైనది అన్ని అన్ని ఆ యాగంలో మొదటి మూడు రోజులు వేడిగా ఉండే తర్వాత రెండు రోజులు చలి ఈ చలిని మా గురువులు చువేద ఇక్కడికి పంపించినారు అని వీళ్ళు ప్రచారం చే అలా చేయించా తప్ప కదా అది ఒక వీళ్ళు ఇలా ప్రచారం చేశారని ఆయనకి తెలిసిందనుకోండి ఆయన వీళ్ళ పోకలు ఎలా అక్కర్లేదా బహుశా పోకలు వస్తారేమో లేదా స్కోప్స్ సో కాబట్టి చలి చలి ఎందుకు వస్తుంది ఆయన పంపిస్తే వస్తుందా ఆ చలి కూడా మన మన కస్తమే ఆ మహిమ కూడా మనదే వర్షం అది మన మహిళమే అది మన మరి వర్షాలు లేనప్పుడు గుర్తించవచ్చు కదా మహిమ ఉన్నప్పుడు వర్షాలు అయినప్పుడు గుర్తించవచ్చు కదా ఎందుకు గుర్తించట్లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా ఒక మహిమ ఒక ఉత్కృష్ట స్థితి ఉంటే దాన్ని ఆ భోగ ఆ సుఖాన్ని మనం అనుభవించాలి మనం దాంట్లో ప్రకాశించాలి తప్ప అది మాదే అనేటువంటి ఆ విధమైన అహంకారము కానీ ఈ దేవతలకి అలా అనిపించింది వాళ్ళు ఇలా తలపోశారు అంటే దేని అర్థం వాళ్ళు ఇలా తలపోశారు ఇలాగా అస్మాకమైన వాయువు విజయమే అస్మాకమైన వాయుం మహిమేసి ఈ మాదే ఈ మహిమ కూడా మాదే అని వాళ్ళు తలపోశారు ఇలాగే చెప్తున్నారు మా యొక్క మహిమ ఈ ఈ మామి చేతులందరూ కూడా ఇలాగ ఫోటో పూసేద్దాం మా యొక్క పాలు ఆనంద మాట కాయలు కాసేసింది అంటే సో మా గురువు గారు దానికి వేసుకోవడం వచ్చి అది గురువు గారు ఉండే రెండు సేవతోటి కాయలు కాసేసి గురువు గారికి ఆనంద పాలు కూడా సేవ చేసేస్తా ఉంది అంటారు అంటారు అది ఇలాంటి హురాడానికి వదిగేస్తున్నారు ఇప్పుడు మీకు ఇట్లైపోయారు ఈ ఛానల్స్ ఒక ఐదారు ఛానల్స్ ఉన్నాయి ఐదారు ఛానల్స్ లో ఈ ఛానల్స్ ఆల్ దివే మోస్ట్ యూస్లెస్ అయిపోయాయి ఎందుకు కొరగాని ఛానల్స్ వెంటనే మూసేయొచ్చు మిగతా రెండు ఛానల్స్ లో నైన్టీ పర్సెంట్ ప్రోగ్రాంలు ఎందుకు కొరగాని ప్రోగ్రాంలు వెంటనే మూసేయొచ్చు అంటే ఒక ఆరు ఛానల్స్ లో ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీరు కొంత వాల్యుబుల్ మెటీరియల్ ఉందని అలా అనిపిస్తున్నారు సంపకాని వ్యాఖ్యా బ్రహ్మ దేవేమే అవిజ్ఞాతం విజానత విజ్ఞాతమవిజాన శణకల్పం అత్యంతమే అసత్వం మనకు ఒక మంత్రం విన్నున్నాం ఇంతేమిటంటే అవిజ్ఞాతం విజానత విజ్ఞాతం అవిజానత అంటే ఎవరైతే మాకు తెలిసింది అని చెప్పారో వాళ్ళకి తెలియలేదు ఎవరైతే ఈ పరమాత్మ తెలియబడేది కాదు ఈ పరమాత్మ తెలియబడేది కాదు అని ఎవరైతే అన్నారో వాళ్ళకి మాత్రమే తెలిసిందది అని ఉంది వాక్యం ఈ వాక్యం చూడగానే దాంట్లో ఒక వైరుధ్యం మనకి అనుభవం మనకి కనబడుతుంది ఒక వినోధం ఏమిటి ఆ వినోదము ఎవండి ఏది తెలియబడేది కాదో అని పరబ్రహ్మ అని నేను చెప్పినట్లయితే అంతే కదా అవిజ్ఞాతం విజానతాం అంటే వాళ్ళకి మాత్రమే పరబ్రహ్మ తెలిసినది ఎవరికి ఏ ఎవరికైతే ఎవరి దృష్టిలోనైతే పరబ్రహ్మ తెలియబడేది కాదో వారికి మాత్రమే పరబ్రహ్మ తెలియజేయాలి అని మీరు చెప్పారు కదా ఎవరైతే పరబ్రహ్మ తెలియబడింది అంటారో వాళ్ళకి పరబ్రహ్మ తెలియబడాలి లేదు అని కూడా మీరు గౌరాయించబడి చెప్పారు దాన్ని తిట్టుపాటు తిప్పి పరబ్రహ్మ తెలియబడేది ఒక ఘంటా బాయించి చెప్పారు కదా మా అనుభవం మా ఏది ఉందో అది తెలుస్తూ ఉంటుంది ఏది సుఖరాము ఏది సుఖరాముఖం ఏది సుఖరాముని తెలియబడదో అది లేదంటే లెక్క అని మా అనుభవం నేను చెప్పిన సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ తెలియబడేది కాదు కనుక అది సుఖరాము లేనిది అని నేను అనుకున్నాం మీకు దృష్టాంతా ఏంటంటే కుందేటు కొమ్ము కానీ మీకు ఎప్పుడైనా కుందేటు కొమ్ము కనబడిందా వచ్చి కుందేటు కొమ్ము నేను చూశాను అని కాదనుకోండి అంటే అర్థం అంటే వాళ్ళు చూసింది కుందేటు కొమ్ము కావాలి తెలుసు తెలిసినట్టు ఎవరైతే కుందేటు కొమ్ము తెలియబడేది కాదంటారో వారికి కుందేటు కొమ్ము తెలియలేదు ఎవరైతే కుండేటు కొమ్ము నేను తెలుసుకున్నాను అంటాడో వారికి కుందేటు తెలియలేదు అని అంటారు పరమానంద గారి శిష్యులు ఒకసారి దారిద గుడ్డు ఎక్కగడానికి వెళ్తారు వాళ్ళకి అప్పటి దానిగ గుడ్డు ఎక్కడ కోసం వెళ్తారు వాడికి అక్కడ కాలపడదు అయితే ఓసారి ఎవరైనా అడుగుతారు వాళ్ళు గాడి ఎదురగారు అంటే వాళ్ళు ఆ విన్నవాళ్ళు లేదని పరిహాసం చేయటం కోసం అది అక్కడ పాపం ఆ పాక మీద ఆనపడ పాంటుంది ఈ ఆనపకాలు అదే గాడికి రూపుడు పోయి ఆ పక్క మీద గాడీలు ఉంటుంది అది పెట్టే ఉంటే అదే చెప్తాడు అప్పుడు ఆ పాక ఎక్కి ఆ ఆనపకాయ మీద ఆ హావిడలో అడంగా నిలబడిపోతుంది రేపు రెండు ముక్కలు అయిపోతుంది సరిగ్గా అన్ని టై నుంచి ఎలా పరిగెత్తు అంటూ ఆ నుంచి అది అరుముఖ అయిన గాలిది నుంచి గాంధీ యొక్క చోటా స్వరూపం వచ్చి పారిపోతూ ఉందని దాని ఎక్కడ పడితే అలా సో కుందేటి కొమ్ము కాబట్టి కుందేటి కొమ్ము పరబ్రహ్మం కూడా అటువంటి అవుతుంది కదా అని కోరక్ష కాదు పరబ్రహ్మం ఉన్నది అని చెప్పడం కోసం ఈ కథ అని అవతారికే చూపించే ఓం శాంతి